ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో ఈ టీమ్స్ స్కై ఆరాధనకు అందరినీ ఆహ్వానం పలికిస్తున్నాను రోబా యేసుక్రీస్తు కృప మన అందరి మీద ఉన్నది కనుక మనం నీరీతిగా కూడుకున్నాము ఇచ్చిన ఈ సమయం కొరకే దేవుటి వందన ఆచలిస్తున్నాము మనం ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఆన్లైన్ సర్వీస్ ని ప్రార్థన ప్రారంభించుకుందాము మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ఉన్నారు సిస్టర్ మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి అందరికీ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి దేవ నీకే వందనాల స్థుతులు స్తోత్రాలను దయగల మతండి ఈ దినమంతా ప్రభు నీ కృపగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలను అయినా మమ్మల్ని కాచిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి పరిశుధాత్మ దేవ నీకే స్థుతుల స్తోత్రాలను అయినా ఆన్లైన్ ప్రార్థనలు మీరు ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ లోతుకు నడిపించండి పరిశుద్ధుడ పర్లో ఒక మర్మాలు మీరు బయలుపరచండి యశ్వభా కెంబిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా నీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా యశు ప్రభా ఆరాధన అంతట్లో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడండి పాటల ద్వారా మీరు మైము పొందండి మీ పనుల ఒక మర్మాలు బయలుపరచండి యశు ప్రభా పరిశుద్ధుడ యేసు ప్రభా న అనారోగ్యంతో ప్రతి ఒక్కరును కూడా ముట్టి స్వస్థపరచండి ఎస్ చేకే వందనాల తండ్రి మీ వాక్యము శక్తిగలదు ప్రభా పరిశుద్ధుడానికి వందనాల తండ్రి ప్రతి ఒక్కరును కూడా నువ్వు ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆరాధనలో ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి జాయిన్ కావాలోసిన వారు తండ్రి తొందరగా జాయిన్ అట్టుకుని కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి ఆయనకు ఆటంక పరిస్థితున్న సైతం దురాత్మల పాతాల బంధించమని ప్రార్థిస్తున్నా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి ఆరాధన అంత అట్లా మీరు తోడు నడిపించమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి దీపాస్టర్లు పాట పాడతారు నయా ప్రభు య మసీ మదా నయా జీవన మేరా ప్రభు ీశ మదా ఆనంద ఆనంద సదా ఆనందనందసిహ సదా నయా నయా జీవన మేరా ప్రభు యూ మసీహ సదా మభు యూ ఆనంద జీవన్ ముక్తి ఓ నయాీవన్ మిత్రు ఆత్మా పాప మిట్ గ రోగ చంగా వే యశ్వ మే ఆన జీవన్ ముక్తి ఔర నయాత్రత్మా ప్రభు మసీ సదా నయా జీవన మేరా ప్రభు యూ మసీ సే గ యశు జీవ సేషు సదా విజయ మికర హోజన సో బాతి దే గో జీవ దేగో సదా విజయ హోజన్ గాకర సో బ జీవన మేరా ప్రభు యీవన్ ప్రభు ఈశు మే సదా ఆనంద ఆనందేరా ఈ మసిహె సదా ఆనంద ఆనందేరా ఇ మసిహె సదా నయా నయా జీవన మేరా ప్రభు ఈశు మె సదా నయా నయా జీవన మేరా ప్రభు ఈశు మసి సదా అల్ ఒప్పుక Praise the Lord thank you sister na konda kodani ve na dago chotu ni ve na unnata durgam ni ve na yesayya na konda kodani ve na dago chotu ni ve na unnata durgam ni ve na yesayya yesayya yesayya yesayya e యేసయా యేసయా యేసయా యేసయా నాకొండ కోట నివే నాదగు చోటు నివే నా ఉన్నత దర్గమ నివే నా యేసయా నాకొండ కోట నివే దగూ తోట నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు మందు కనికరించే దేవుడవు ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు మందు కనికరించే దేవుడవు ఏ సయ్యా ఏ యేసయా యేసయా యేసయా యేసయా యేసయా నా కొండ కోటనివే నా దగుచోటనివే నా ఉన్నత దర్గమనివే నా యేసయా సింహ కునల దానీను దేవుడవునివే సింహ కునల నమసీనా దేవుడవునివే సింహ కుబోనన దానీయేను దేవుడవునివే సింహగు నోళ్లను మూసిన దేవుడవు నీవే ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నా కొండ కూటా నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా ప్రిజురాడక్క థ్యాంక్ లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈ రోజు మనకు వాక్యం అందించడానికి రూఫస్ బ్రదర్ ఉన్నారు రేజ్ ద లాడ్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి పరిశుభ్రమైన పాను కొందం సూత్రం నైన్ వేసే ప్రభా ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించడానికి కొందనాలు కృతజ్ఞతలు సూత్రం వద్దు నుంచి ఒక కొందనాలు తండ్రి ప్రభా సైనిక కృతజ్ఞతలు భయంకర వైశ్రంలో కూడా ప్రభావ మమ్మల్ని కాపాడుతూ కొందనాలు ప్రభా అదేవిధంగా నాయన వేసే ప్రభా మరో వాక్యం దానించబోతుండగా ప్రభా నీ ప్రేమ నీ కృప తెంచండి పరులో ఒక జ్ఞానం తెచ్చామని కోరుకుంటున్నాం తని ప్రభా అదేవిధంగా ఆయన వేసే ప్రభావ చెప్పే వా విని పాటించడా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావిధంగా ఈ రోజు మేము చేసిన తప్పు అదేవిధంగా ప్రభా ఎంతో అందరూ కుటుంబానికి సమాధానం దేండి ప్రభా ఇంకా రాని వాళ్ళు కోరుకుంటున్నారు సార్ ప్రభావిన్లైన్ ట్రైన్ అయ్యి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరే సాయం దయచేస్తాను కోరుకుంటున్నాం తల్లి ప్రభా మరి ప్రార్థనలంతీ మీరు తోడు ఉండండి మేమే పరచమని ఫేస్ మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆన్మైన్ థ్యాంక్ యూ సిస్టర్ ఈ రోజు నేను చెప్పుకోయే వాక్యం ద బుక్ ఆఫ్ ఉపద్య ఉపాద్య గ్రంథం కోసం మనం చూసుకుందాం అంటే ప్రాత ప్రాతన గ్రంథంలో అంటే మన ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇది ఒక చిన్న పుస్తకం అనమాట ట్వంటీ వన్ వర్సెస్ ఏ ఉంటాయి ఇందులో ఒకటి నుంచి ఒకటే చాప్టర్ ట్వంటీ వన్ ఉంటాయి ఎందుకు దేవుడు ఉపాధ్యాయును ఉపయోగించుకున్నాడు ఎందుకు ఉపయోగించుకున్నాడే అంటే దాని ద్వారా ఏం చెయ్యాలనుకున్నాడు దేవుడు చెప్పే పుస్తకాన్ని మనం పుస్తకం అనేది ఉపాధ్య గ్రంథం అనమాట అయితే చూడండి మనము నేను ఈ బుక్ చదివినప్పుడు దేవుడు ఆ ఎటువంటి ప్రణాళిక ప్రాణ అంటే ఎటువంటి ప్లాన్స్ మన వేసుకుంటారో ప్రణాళిక ద్వారా దేవుడు ప్రతిదీ నడిపిస్తాడనమాట ఆయన ప్లాన్స్ ద్వారానే ప్రతిదీ నడిపిస్తాడు చూడండి మనం ఈ గ్రంథము చెప్పే ముందు మూడు భాగాలుగా మనం విభజించుకుందాం అంటే మూడు భాగాలు మూడు వ్యక్తులుగా దేవుడు ఎంచుకుంటాడు అంటే ఒక టైప్ వచ్చేసి ప్రవక్త ద్వారా ఇంకొక రెండో వచ్చేసి యాజకుడి ద్వారా మూడోది రాజు ద్వారా చూడండి ప్రవక్త అంటే ఏ ప్రవక్త అంటే దేవుని విషయాలు మానవులకు తెలియపరచడానికి ప్రవక్త అని పిలుస్తాం అందుకే ఉబ్బోద్య ఒక ప్రవక్త అనమాట క్లియర్ గా మనకు ఫస్ట్ వచ్చినా రాసుందనమాట యాజకుడు అంటే ఎవరు అంటే పరిపాలించేవాడు అక్కడ విషయాలు మనుషుల మధ్యలో జరిగే విషయ సంబోధన చర్చలు దేవునికి తెలియపరచడానికి యాజకుడు అనమాట అయితే రాజు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరి అంటే వాళ్ళిద్దరు పరిశీలించి వాళ్ళిద్దరిని వాక్యాలు చదివి చూసి పరిపాలిస్తాడు అది దేవుడు ఉపాధ్యాయు ద్వారా నిర్ణయించుకున్న విధానం అనమాట ఇది అయితే చూడండి దిస్ ఈస్ అట్ బుక్ కమ్స్ ఫ్రమ్ ది అన్టర్మైన్ టైమ్ ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ జర్షలే ఇన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ చూడండి ఐదు వందల లో ఈ పుస్తకము చెప్పబడుతుంది మనం తెలుసుకోకముందు ఈ బుక్ ఎవరు రాశారు ఎందుకోసం రాశారు ఏ కాలంలో రాశారు అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఈ బుక్ ఉపాధ్యాయ ప్రవక్తని రాశారు ఎందుకోసం రాశారు అంటే చూడండి ఈ బుక్ ఇంట్రొడక్షన్ ఎట్లా ఇక్కడ ప్రజలు ఒకరినొకరు దోచుకోవడం గర్వంతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది దేవుని ప్రజలను హింసించు హింసిస్తున్నారు అని ఈ బుక్ రాయబడింది అనమాట అయితే చూడండి ఈ బుక్ దేవుడు ఎందుకు ఉపద్యు ఉపద్యాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన ని సరిదిద్ద సరిదిద్దని కోసం చూడండి అయితే ఇక్కడ మనకు రెండు రెండు మూడు దేశాలు కనబడతాయి ఈ ఈ వచ్చే చాప్టర్ లో ఏదో జూడా జెరుషల్యం దాని పక్కలో ఉన్న కంట్రీస్ కోసం ప్రాంతం దాని పక్కన ఉన్న ప్రాంతాల కోసం దేవుడు చెప్పబడుతుంది అనమాట ఇదొక వాక్యం అనమాట చూడండి ఇది మొత్తం మనకు తెలియ ఈ మొత్తం మనకు తెలియాలంటే ఫస్ట్ మనము ఆదికాండము ఆదికాండము మనము వెళ్తే అక్కడ మనకు బాగా అర్థమవుతుంది ఈ దేవుడు ఎందుకు ఉబ్బద్యాన్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు వాళ్ళు చేసే తప్పులకు గర్వంతో నిండిపోయిన తీర్పు తీర్చడానికి దేవుడు ఉబ్బద్యాన్ని ఎంచుకున్నాడు అయితే చూడండి ఇందులో ఇదొక చిన్న పుస్తకము ఇరవై ఒక్క వచనాలే ఉంటాయి ఇందులో అయితే చూడండి వెన్ ఏదో జూడా ఏజ్ ఓల్డ్ ఎన్మీట్ టు సౌత్ ఈస్ట్ నాట్ ఓన్లీ రిజాయిట్ ఓవర్ ద ఫాల్ జెరూసలేం బట్టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ జూడా చూడండి అప్పట్లో దేవుని యొక్క వీళ్ళు ఏం చేశారంటే ఈ ఈ పుస్తకము మనము నాలుగు మళ్ళీ ఒక నాలుగు నాలుగు భాగాలుగా మనం విభజన విభజించుకుందనమాట చూడండి దీనికన్నా ముందు పుస్తకం కూడా ఆమోస్ట్ ఇదివరకు చెప్పిన గ్రంథం కూడా వార్నింగ్స్ కోసమే అనమాట ఇది కూడా వార్నింగ్స్ కోసమే అనమాట హెచ్చరిక ఈ పుస్తకం మనం ఎంతో నేర్చుకోవచ్చు హెచ్చరిక ఒకటి దాని ఏ విధంగా ఉండాలో కష్టం హింసించిన వాళ్ళని ఏ విధంగా చూడాలో అని ఈ పుస్తకముక మనం తెలియపరుస్తుంది అయితే ఈ పుస్తకం అనేది అయితే పన్నెండు గోత్రాలు పన్నెండు ట్రైబ్స్ ఉండే కదా పన్నెండు గోత్రాలుగా దేవుడు విభజించబడింది అంటే డివైడ్ చేసింది వాళ్ళని 12 గోత్రాలను డివైడ్ చేసిన ఒక పది గోత్రాలు ఒకరికి రెండు గోత్రాలు రెహబాం కు ఎరోబాంబుకు డివైడ్ చేసినాం రెహబాం అనే రెండు గోత్రాలకు దావిత సంతానంగా తీర్చబడింది అదే పది గ్రో పది పది ట్రైబ్స్ తీర్చబడింది అనమాట అయితే మనము ఈ రెండు పేర్లు ఇక్కడ నుంచి మనకు వచ్చినది ఏదోము ఇస్రాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహము స్వర స్వర ద్వారా కన్న కొడుకు ఇస్రాకు కదా అతడు రెబక్ అనే భార్య ద్వారా కన్న కొడుకు యాకోబు ఏషావు ఆది కాండము గ్రంథములో ఇద్దరు పేర్లు నమోదయ్యింది అనమాట వాళ్ళిద్దరు పేర్లు తర్వాత ఇస్రాయలు ఏదోముగా రాయబడింది అంటే మారాయి అన్నమాట అయితే ఈ మనము మ్యాప్ మ్యాప్ చూసుకుంటే డెడ్ సి పక్కకు ఏదో అవతల పక్కన యు యుధ ఇవన్నీ కనబడతాయి అనమాట మనకు అయితే దేవుడు సూ సూచనగా వాళ్ళకు తప్పులు నా ప్రజలను కష్టపెడుతున్నారు అనేసి ఈ యొక్క పుస్తకము రూపే తీర్చిదిద్దు అనమాట ఈ పుస్తకాన్ని ఎందుకు రాసేరంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు గర్వం అనేది నాశనానికి సాదృష్టం కాబట్టి ఆ పుస్తకము మీరు ఎప్పుడైనా గర్వం ధరిస్తే అంటే ప్రౌడ్గా ఉన్నప్పుడైతే विभिच चूँगी अवैध फर् जस्टिस अंत देश तीर्च देश उपयोग तुम दचना दिल पनी एम अं देशो पनी राय పది నుంచి పద్నాలుగు వరకు రీజన్స్ ఆఫ్ ఏ అంటే రీజన్స్ ఆఫ్ ఏదో అది ఎందుకు అది ఎందుకు అంటే పనిష్ చేయబోతుందో దేవుడు అక్కడ రీజన్స్ రాసిందనమాట పదిహేను టు పదహారు వరకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వర్స్ గాడ్ విల్ జడ్జ్ ది నేషన్ ఆ ఒక్క కంట్రీకే కాదు మిగతా ఇతరుల కంట్రీలో కూడా దేవుడు జడ్జి చేస్తాడని తీర్పు తీర్చింది అనమాట అక్కడ సెవెంటీన్ టు ట్వంటీ ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయల్ అంటే దేవుడు ఏ విధంగా సహాయపడి వాళ్ళకు అనేసి యొక్క గ్రంథం సూచనలు అనమాట అయితే చూడండి దానికన్నా ముందుకు గ్రంథంలో దేవుడు ఆమోస్ గ్రంథంలో కూడా ఈవెన్ చిన్న చిన్న ప్రవక్తలే కానీ ఇందులో పవర్ఫుల్ టీచింగ్స్ పవర్ఫుల్ అయిన వాక్యాలు పవర్ఫుల్ అయిన తెలుగు అంటే ఏ విధంగా ఉండాలో నడుచుకున్న ఇక్కడ మనకి తెలియబడుతుంది అనమాట చదువుకుందాం వరం తెలుగులో చదువుతా అంటే చదవండి ఉపాధ్యాయ గ్రంథము ఒకటి నుంచి తొమ్మిది వరకు చదవండి వరం తెలుగులో చదువుతాంటే చదవండి చూడండి ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచ్చిన పార్ట్ వన్ దార్డ్ విల్ పనిష్ ఏదో అయితే చూడండి దిస్ ఈ సెట్ అబౌట్ ది నేషన్ ఆఫ్ ఏదో దార్డ్ సెట్ ఈస్ మెసెంజర్ టు నేషన్స్ అండ్ వి హ్యాడ్ ఎట్ ఈస్ మెసేజ్ గెట్ రెడీ లెట్ అస్ గో టు దార్ అగేన్స్ ఏదో దార్డ్ సెట్ ఏదో విల్ మేక్ యూ వీక్ ఎవ్రీ వన్ విల్ డిస్ డిస్పైజ్ యూ యుద్ధ రాసుకోండి చూడండి మూడవ వాక్యం క్లియర్ గా చెప్తుంది వాళ్ళ వాళ్ళ ప్రేవుడు దిగేసాని హెచ్చరిస్తున్నాడు అని ఉపధ్య ద్వారా తెలియపరుస్తున్నాడు అనమాట ఆయన ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు ఎందుకంటే చూడండి దేవుడు ఏది డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోడు ఫస్ట్ హెచ్చరిస్తాడు మారితే శిక్ష తగ్గుతుంది మారకపోతే శిక్ష కంటిన్యూ అవుతుంది నోవ కాలపు చూడండి ఇది చేస్టమ్ లోవ కాలపులనే జరిగింది ప్రాతం ఆ చిన్న చిన్న ప్రవర్తక గ్రంథాన్ని కూడా దేవుడు ముందు తెలియపరుస్తాడు హెచ్చరిస్తాడు అనమాట మీరు మారుతారా మారా అని తర్వాతనే నిర్ణయాన్ని తీసుకుంటాడు అంతవరకు దేవుడు నిర్ణయం ఏం తీసుకోడు అంటే ప్రజలకు ఒకసారి ఛాన్స్ ఇద్దాము మానవులకు ఒకసారి ఛాన్స్ ఇద్దాము దాని తర్వాతనే ఇది జరగబోతుందని చెప్పే పుస్తకాలనమాట ఈ ఔపాధ్యాయ గ్రంథము చూడండి మళ్ళీ మూడో వచ్చిన తెలుగులో చదువుతానే చదవండి చూడండి మొదట్ నుంచి ఒకటి నాలుగు వచనం చూస్తున్నాను చూడండి ఈవెన్ టు యు మేక్ యువర్ హోమ్ as i as a eagle nest so that it means to be among the stars yet i will pull you down చూడండి మీరు ఎంత ఎత్తుగాని ఎంతైనా కట్టుకొని దేవుడి లేకపోతే సున్ననే ఎంత ఎదిగినా ఎంత సంపాదించుకున్నా ఎంత ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఒక రోజు కిందికి దించి వేస్తానని చెప్పి చెప్తునాడు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఈ ప్రజలు ఏ విధంగా అయితే ఆ ప్రవర్తించో దేవుడు ప్రజల ప్రజల పట్ల దేవుడు వాళ్ళని దించి వేసా అని చెప్తున్నారు క్లియర్ గా చెప్తున్నా అనమాట అయితే చూడండి ఐదో వచ్చిన వెన్ థింగ్స్ కమ్స్ ఎట్ నైట్ దే టేక్ ఓన్లీ వాట్ దే వాంట్ వెన్ దీపుల్ గ్యాదర్ గ్రేప్స్ దే ఆల్వేస్ లీవ్ ఎఫ్ బట్ యూ ఎనిమీస్ హ్యావ్ వైప్ ఔట్ కంప్లీట్లీ అంటే చూడండి ఇక్కడ మొదటి వచ్చినము అలా పనిష్మెంట్ గురించి రాయబడుతుంది ముఖ్యంగా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎందుకంటే అప్పుడు ఏ సమయంలో ఇది జరిగిందంటే బాబ్ బాబులోను ఇస్రాయల్ మీద దండయాత్ర ఎత్తినప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏం చేసారంటే ఏదో వాళ్ళని ఆ ఆ సమయంలో గెలుచుకొని తీసుకున్నప్పుడు ఇస్రాయెల్ ప్రజల మీద అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఓడించినప్పుడు దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే ఏదో వాళ్ళు అలా ప్రజలను ఇస్రాయల్ ప్రజలను పట్టుకొని వాళ్ళని దోచుకున్నారనమాట వాళ్ళని పట్టుకొని దోచుకొని హింసించి చంపి అంతగా వీళ్ళు ఆ విధంగా తయారనమాట ఏదో ఏదో పట్టణము వాళ్ళు వాళ్ళు అట్లా తయారనమాట అందుకే దేవుడు కోపంగా ఉన్నాడు మీరు ఏ విధంగా అయితే చేసారో అదే ఆ విధంగా పనిష్మెంట్ వస్తుంది అనేసి సూచన తెలియపరుస్తుంది చూడండి ఎనిమిదో చూస్తున్నా చూడండి మొదట ఉద్యమం వన్ డే ఐ విల్ పనిష్ ఏదో ఐ విల్ రెస్ట్రాయిడ్ ది క్లెవర్ మ్యాన్ అండ్ వైప్ ఆల్ ది విజ్డమ్ చూడండి ఆ రాజ్యంలో ఎవరైనా తెలియవంతులైనా సరే అక్కడ ఉన్న ఆ పట్టణాన్ని మొత్తం నేను నాశనం చేస్తానే దేవుడు ఉపత్య ద్వారా తెలియపరుస్తున్నాడు వాళ్ళని హెచ్చరించి హెచ్చరించడానికి పంపించినాడు దేవుడు చెప్తున్నానమాట చూడు దేవుని యొక్క ఉగ్రత మీ పైన ఉన్నది మీరు మార్చుకోండి మార్చుకుంటైతే మంచిది లేదైతే వద్దు అనేసి చెప్తున్నాడు మీ ఇష్టం మీ పనిష్మెంట్ దేవుడు చాలా కోపంగా ఉన్నాడు అనేసి చెప్తున్నానమాట అయితే చూడండి తొమ్మిదో వచ్చిన ద ఫైటింగ్ మ్యాన్ ఆఫ్ kiman will be defeated and every soldier nedom will be killed pratyakka soldier edamu pranthamlo mm. pratyakka soldier champapadathadu pratyakka vyakti nashtam ki guruvodrani obadhya hrs unnadu ipudu chudandi manamu enni bagalu anukunnamu ee pustakani ee pustakani manamu enni bagalu vibhinchukunanam ante 10 నుంచి పద్నాలుగు వరకు రీజన్స్ ఆఫ్ ఏదో అంటే వాళ్ళు శిక్ష వాళ్ళు అంటే దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తుండో రీజన్స్ అక్కడ తెలియపరిచింది అనమాట చూడండి పది నుంచి పద్నాలుగు వరకు రీజన్స్ ఆఫ్ ఏదో పనిష్మెంట్ బికాస్ యు రాబర్ట్ అండ్ కిల్ యువర్ బ్రదర్స్ దిసెంట్ ఆఫ్ జేకబ్ చూడండి ఈ ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంతా వీళ్ళంతా ఒక్క కుటుంబం ఒక్క గ్రోత్ అంతా ఒక్క కుటుంబానికి చెందినవారు కాకపోతే దేవుడు డివైడ్ చేసిన వాట అది మర్చిపోయి వాళ్ళ సొంత వాళ్ళ సొంత అంటే సొంత ట్రైబ్స్ నే చంపుకుంటున్నారు దోచుకుంటున్నారు ఆ అది చేస్తున్నారు రాబరీ చేస్తున్నారు వాళ్ళని ఎగతాళిగా చూస్తున్నారు వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఎగతాళిగా చేస్తున్నారు హళ్ళకు సహాయం ఉండదు ఉండాల్సిన పోయి వాళ్ళు ఎక్కిరిస్తున్నారు దోచుకున్నారు చంపేస్తున్నారు రాబరీ ఆ వ్యభిచారం అన్ని ప్రతిదీ అక్కడ ఉన్నాయన్నమాట అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు వాళ్ళ ఆ పట్టణంకే ఆ పట్టణమే కాక చూడండి పట్టణమే గాక ఇతరుల పట్టణాల్లో కూడా దాని పట్టణాలకు కూడా అదే తీర్పు తీరుస్తానని దేవుడు తెలియబరుస్తుంది చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి యుద్ట్ హ్యావ్ టు డెట్ ద క్రాస్ రోడ్స్ అండ్ టుస్ ట్రై టు ఎస్కేప్ యూ డ్ నాట్ హ్యాండ్ దెబ్ ఓవర్ టు దీ ఆన్ డిజాస్టర్ అంటే ఇస్రాయల్ ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళని చూసి నవ్వుతున్నారు వీళ్ళు ఏదో ప్రజలు ఇదే దొరికిందనే మోకా మంచి మోకా అనేసి ఎట్లా బ్యాబ్లోని చేతిలో వీళ్ళు ఓడిపోయారు అనేసి ఎక్కరిస్తున్నారు కదా వాళ్ళని దోచుకుంటున్నారు వాళ్ళని సర్వస్వం వాళ్ళని కోల్పోయినా బాధగా చూస్తు బాధగా చూస్తున్నారు అనమాట అయితే దేవుడు ఏం చెప్తుంది అదే ఎంచుకు ఈ ప్రవర్తన ఎంచుకొని వాళ్ళకు కొన్ని కొన్ని సూచనలు మాటల ద్వారా తెలియపరుస్తుంది అనమాట చూడండి ఖచ్చితంగా డిస్ట్రాయిడ్ చేస్తానంటే డిస్ట్రాయిడ్ చేస్తున్నానని చెప్తున్నాడు చూడండి పదం వచ్చిన చూడండి క్లియర్ గా చెప్తున్నాడు ఎందుకు ఏదో ఏదో ముఖ్య పనిష్మెంట్ యు రాబర్డ్ అండ్ కిల్ యువర్ బ్రదర్స్ దికెట్స్ ఆఫ్ ద జేక అండ్ యూ విల్ డిస్ట్రాయ్ అండ్ డిస్ఆనర్ ఫర్ ఎవర్ యు స్టూడ్ అస్సైడ్ ఆన్ దే విన్ ఎనిమీస్ బ్రోక్ డౌన్ ది గేట్స్ అయితే ఈ విధంగా వాళ్ళు ఏదో ప్రాంతము ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న ప్రాంతాలు ఆ విధంగా ఇస్రాయెళ్ళ ప్రజల మీద ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు దేవుడు వాగ్దానం వాగ్దానం చేసిన ప్రజలు అనేసి బైబుల్లో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది దేవుడు మాట్టించిన వాళ్ళకు మీకు మంచి చేస్తాను మీరు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు అయితే వాళ్ళు కూడా తప్పు తప్పుల మీద తప్పులు చేశారు కానీ దేవుడు ప్ర దేవుడు ఇసు ప్రజలను క్షమించినాడు మిగతా అసురు అనే అసరు రాజ్యానికి ఏదో రాజ్యానికి ఖచ్చితంగా శిక్ష విధించబడింది వారు నాశనం అయిపోయారు అనమాట వాళ్ళంతా కోలు అంతగా నాశనం పడారు అంటే వాళ్ళు కోల్పో అంటే వాళ్ళు ఊహించండి అంతగా నాశనం అయిపోయారు అనమాట బైబుల్లో ఈ రెండు ప్రాంతాల్లో అయితే చూడండి ఆ ప్రాంతమే కాకుండా పదిహేను నుంచి పదహారు వరకు దేవుడు అదే కాదు నేను ఇతర దేశాల్లో కూడా పనిష్మెంట్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా మారకపోతే ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి కాబట్టి గాడ్ విల్ జడ్జ్ ద నేషన్స్ ద డే ఈస్ నియర్ వెన్ దాడ్ విల్ జడ్ ఆల్ ద నేషన్స్ ఏదో వెన్ యు హి డన్ టు యూ యూ విల్ గెట్ బ్యాక్ వాట్ యు హివెన్ చూడండి దేవుని వాక్యం మనకి ఏం చదివిస్తుందంటే మనం ఏదైతే విత్తుతామో మనం ఏదైతే చేస్తామో ఏ పని మంచి పని చేస్తే మంచి పని చేస్తుంది చెడు పని చేస్తే చెడు పని వస్తుంది ఆ విధంగా బైబుల్ వాక్యం సెలవిస్తుంది దేనినైతే విత్తుతామో అదే కోస్తాం కాబట్టి క్లియర్ గా దేవుని యొక్క వాక్యము చెబుతుంది ఇక్కడ పదిహేను ఉద్యమం క్లియర్ గా చెప్తుంది మై పీపుల్ హ్యావ్ డ్రాంక్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ మై స్కేర్ హిల్ చూడండి దేవును అంతగా ఏదో శిక్షిస్త అంటే పనిష్మెంట్ ఇస్తాడని వాక్యం సెలవు ఇస్తుంది అయినా వాళ్ళు పట్టి చూడలేరు వింటలేరు అసలు వాళ్ళ పని వాళ్ళే చేస్తారు ఏం కాదు ఏం చెయ్యరు అనేసి వాళ్ళు ఆ విధంగానే చురుకనంగా దేవుని యొక్క ప్రజలను చురుకనంగా చూస్తున్నారు అనమాట అయితే చూడండి పదిహేడు నుంచి ఇరవైకోవచ్చు విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ ద మౌంట్ ఆఫ్ జియోన్ విల్ ఎస్కేప్ అండ్ ఇట్ విల్ బి స్కే ప్లేస్ ద పీపుల్ ఆఫ్ జేకబ్ విల్ progress the land that they by right the people of jacob and joseph will be like fire they will destroy the people of ishu and fire bonds on yetundi aithe chudandi devudu israel israel let's skip power ichinna mata ante gelapunnichinadu dantarto velli em chesina edomum pranthalu people of samjon juda will occupy edom an rasundi ikkada endante okaru rajyam meed okaru వాళ్ళు ఏ ప్రాంతా అంటే ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడమే కానీ ఈ జోనిక దృష్టిలో చెయ్యొద్దునే పనికి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అని క్లియర్ గా రాయబడింది అయితే చూడండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సిన ఏందంటే ఎప్పుడు ఎక్కడైనా మనం ప్రౌడ్నెస్ చూపించదు అది మన నాశనానికి దారి చేస్తు దారికి గురితీస్తుంది ఒకటి రాసు ఒక ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఎందుకంటే ఈ యొక్క చిన్న పుస్తకము చిన్నదైనా కాని ఇందులో మాటలు మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉండేది ఇందులో నేర్చుకోవాల్సింది మనం చాలా నేర్చుకోవాలి ఇంకొక విద్య ఏంటంటే మనకు ఇతరుల పట్ల ప్రేమగా ప్రేమగా ఉండాలి లవ్ యువర్ నేబర్స్ అని క్లియర్ గా ఈ యొక్క వాక్యం చెప్తుంది ఎందుకంటే చూడండి అప్పుడు బాబులోని వాళ్ళు ఇజ్రాయల్ దేశం ఓడించి వాళ్ళని హింసిస్తున్నప్పుడు వీళ్ళు మధ్యలో ఏదో వాళ్ళని ఏదో ఎంట్రన్స్ అయి వాళ్ళకు హింసించి వాళ్ళని ఓడిపోయిన నవ్వుతూ వికిరిస్తూ అనే వాళ్ళని ఇది ఇదిగా చేస్తారనమాట అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే చూడండి ఫస్ట్ పాయింట్ ప్రౌడ్ అనేసి తీసి తీసవేసుకోవాలి మీ నాశనానికి గురిస్తుంది అనేసి దేవుడు వాకాం చదివిస్తుంది ఇంకోటి సోహోదరుల పట్ల ప్రేమ రూపంగా ఉండాలి ఇంకొకటి నువ్వు ఎప్పుడు బాధపడకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుడికి తోడై ఉన్నాడు ఇజ్రాయాల ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు ప్రతి విషయంలో ప్రతి మనం ఫస్ట్ నుంచి పొడవా చూసినప్పుడు దేవుడు ఎంత క్షమించిడు ఇజ్రాయాల ప్రజలను అంతగా క్షమించినాడు కానీ దేవుడి యొక్క ఆత్మీయంగా చూసుకుంటే దేవుని యొక్క బిడ్డలను ఎవరైనా ఏమైనా చేస్తే అలకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే దేవుని ప్రజలు అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా ఈ గ్రంథంలో ఏ విధంగా తీర్చబడిందో దేవుడు మనకే సహ అంటే సహకులు అల్పీంగా ఉన్నట్టు ఈ వాక్యం సెలవిస్తుంది అనమాట ఇంకొకటి చూడండి మనం దేనిదైతే విత్తుతామో అదే కోస్తాం ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం పాపం చేస్తే పాపంతో పోతాం శిక్ష వస్తుంది పనిష్మెంట్ వస్తుంది అనేసి సెలవిస్తుంది అంటే ఈ గ్రంథంలో ఒకరినొకరు సాయం చేసుకోవడం గానీ ఒకరినొకరు సాయం చేసుకోవడం ఎదుటి వాళ్ళని కించపరచడం గానీ ఇవన్నీ వద్దు అనేసి యొక్క ఇది యొక్క ప్రవక్త మనకు తెలపరుస్తున్నాడమట ఎందుకంటే చూడండి ఈ మొత్తం మనం ఈ మొత్తం నేను చదివినప్పుడు చూసుకున్నప్పుడు ఏమైతుందంటే బాగా నాకు డిస్టర్బ్ చేసిన వచనాలు ప్రదాలు ఇంగ్లీష్ లో చదివినప్పుడు అంటే తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుని చూసినప్పుడు ది అందులో బాగా నాకు డిస్టర్బ్ అయిన పదము ట్రైడ్ అనమాట చూడండి దానికోసమే ఎక్కువగా ఇక్కడ భయపడింది ఎవరిని మనము అదొకటి ఇంకొకటి రెండోది ఎవరిని మనము ఎగతల్లి ఎగతల్లిని కాని ఎగత చులకన గానీ చూడకూడదు ఇక్కడ రాసుందనమాట అయితే వీళ్ళు దీనిని అవకాశంగా తీసుకొని ఏదో ప్రజలు వాళ్ళని చాలాగా హింసించి చంపేసిరి కొట్టిరి అనే యొక్క రాయబడింది గ్రంథంలో మొదటిగా ఏదో అనే గురించి మనం ఇబురులో చూసుకుంటే రెడ్ అని చూడు రెడ్ అంటే ఎంత డేంజర్ మనకు తెలియబడుతుంది రెడ్ చూస్తే మనం భయపడతాం అమ్మా రెడ్ అంటే ఇంకొకటి మనం ఇబురు భాషలో ఏదో మనం చూసుకుంటే మనుషుడు అనేసి రాయబడింది అయితే వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చూపించే అదే నాకంటే ఎక్కువ లేరు నేనే గొప్పవాన్ని నేనే అయ్యి స్థాయిలో ఉన్న ఆ ఆ స్థితి నుంచి కింది స్థితి వరకు దేవుడు వాళ్ళని తీసుకొచ్చినాడు వాక్యంలో రాస్తుంది అనమాట చూడండి మనము చూసుకున్న ప్రతిదీ ఈ ఆమోసు గ్రంథం ఈ ఉపాధ్యాయ గ్రంథం ముందు కూడా దేవుడు వార్నింగ్స్ ఇచ్చిన వాళ్ళకు ఈ ఆమోసు గ్రంథంలో కానీ ఆమోస ప్రవక్తను కూడా అందుకే హెచ్చరికగా ఉపయోగించుకున్నాడు వినకపోతే దేవుడు ఖచ్చితంగా నాశనం చేస్తా అనేసి వీళ్ళకు అయినా వాళ్ళని వింటలేరు అయినా వాళ్ళు అసలు వింటలేరు ఇంక ఎట్లా ఇంకెట్లా చెప్పాలి అనేసి దేవుడు ఉపాధ్యా ఉపాధ్యాయాన్ని ఎంచుకొని ముందుగా ఉపాధి ఎంచుకొని ఈ యొక్క ఈ యొక్క పుస్తకాన్ని వచనాలను క్లియర్ క్లియర్ కట్ ఒకటి ద్వారా ఒకటి ఒకటి ద్వారా ఒకటి క్లియర్ కట్ ఒకటి ద్వారా ఒకటి దేవుడు దేవుని యొక్క ప్లాన్స్ నిర్ణయించుకున్నారనమాట చూడండి మళ్ళీ క్లియర్ మీరు చూడండి ఈ ఫస్ట్ నుంచి ఇరవై వచనాలు చదవండి ఇరవై ఒక వచనాలు చదివిన తర్వాతకి మనకు అందులో ఏం మనము చూసుకుందాం చూడండి మళ్ళీ మనము చూసుకుందాం ఫస్ట్ నుంచి సింపుల్ గా ఇంట్రడక్షన్ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ చూసుకుందాం రివ్యూ చేసుకుందాం చూడు ఉపాధ్యాయుని దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే వీళ్లకు సరి దారిలో తీసుకురానికి ఎంచుకున్నాడు కానీ అక్కడ ఉక్కడ ఉన్న ప్రజలు విఫలమయ్యంటే సరిగా పాటించలేరు అనమాట అందుకే దేవుడు పనిష్మెంట్ ని ఎంచుకున్నాడు రీజన్స్ కూడా రీజన్స్ కూడా ఉన్నాయి పనిష్మెంట్ రీజన్స్ దానికి ఈ రీజన్స్ వల్లనే వాళ్ళు నాష్టం అవుతున్నారనేసి దేవుడు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట అయితే మనము దేవుని ప్రజలంటే ఎగతాళిగా చేయడమే కాకుండా వాళ్ళని చులకనంగా చూడడం కాకుండా ఈ యొక్క పుస్తకం మొత్తము రాయబడింది ఎన్మీస్ కోసం పనిష్మెంట్ డిఫిట్ కోసము అయితే ఈ యొక్క పుస్తకము ఎందుకు రాయ పర్పస్ కోసం ఎందుకు రాయబడింది అంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకో దేవుని యొక్క ఉగ్రతను మా అంటే వాళ్ళ మీద పడద్దు దేవుడు చూడండి దేవుడి యొక్క ప్రణాళిక ఎవరు నాష్టం కావడానికి చెయ్యడు అంతే కదా ఫస్ట్ ప్రేమ ప్రేమ ఉ హెచ్చరిస్తాడు ఆ హెచ్చరించిన మాటలు మనము తీసుకోకపోతే మనం నాశనం అయిపోతాం అని క్లియర్ గా ఈ యొక్క గ్రంథం చిన్న గ్రంథం బైబుల్లో అతి చిన్న గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్ లో అతి చిన్న గ్రంథం ఈ గ్రంథం అనమాట చూడండి ఇరవై ఒక ఏటగా క్లియర్ గా చెప్తుంది మనం ఇవన్నీ ఫోర్ పార్ట్స్ గా విభజించుకున్నాం కాబట్టి ఒకటి నుంచి తొమ్మిది వరకు ద లాడ్ విల్ పని చేద్దాం ఎందుకో చూసుకున్నాము 10 నుంచి 14 వరకు రీజన్స్ ఆఫ్ ఏదో పనిష్మెంట్ ఎందుకు చూసుకున్నాము అది కూడా చూసుకున్నాము పదిహేను నుంచి పదిహేను ఆ కంట్రీ కాకుండా ఇతరుల దేశాలకు కూడా దేవుడు న్యాయాన్ని తీర్చబోతున్నాడు అనేసి చూసుకున్నాము తర్వాత సెవెంటీ నుంచి ఇరవై ఒక ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయర్ దేవుని ప్రజలకు విముక్తి కలిగించినమాట అరే ఇలా చేతల ప్రజలు న్యాయ అన్యాయంగా చంపేస్తున్నారు దోచుకుంటున్నారు అని దేవునికి ఇదే బాధ కలిగింది అనమాట కలిగినందుకే దేవుడు ఉపాధ్యాయు ద్వారా అనేక చిన్న ప్రభావత ఎంచుకొని అనేక కార్యములు అక్కడ జరిగించింది అనమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏందంటే రెండే రెండు విషయాలు బాగా నేర్చుకోవాలి మనం ఇందులో నుంచి ఒకటి మన ప్రయత్నం అంటే మన గర్వము మన నాశనానికి దారితీస్తుంది ఇంకో రెండు విషయం ఇతరుల పట్ల ప్రేమ రూపకంగా ఉండాలి అదే దేవుని యొక్క సూచనలు అనమాట ఎందుకంటే దేవుడు మన మనకు దేవుడు ప్రేమ ప్రేమ స్వరూపి తనలో ఉన్న మంచితనం తనలో ఉన్న ప్రేమ కలిగిన గుణాలు ఇవన్నీ మనకు కలిగి ఉండాలి క్రీస్తు పోలినట్టు మనము నడుచుకోవాలని బైబుల్లో ఒక వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ గ్రంథం మీరు మళ్ళీ ధ్యానం చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇదంతా ఆది నుంచి మొత్తం భూతల ద్వారా ఇది విభజించబడినది ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతాలు తీర్చో తిరుపబడే స్థితిలో ఉన్నాయి కాబట్టి దేవుడి యొక్క హృదయ ప్రాఫిట్ ని వాళ్ళని సరి దారిలో ని నడవాలనేసి దేవుడు కోరుకున్నాడు అన్నమాట దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాకార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ పల్లక ద్వారా వంద నాలుగు తండ్రి ఎస్య్యా మరి ఈ టీచింగ్స్ ద్వారా మాకు ఎన్నో నేర్పించినందుకు నీకు వంద సుతుల స్తోత్రం ప్రభా అదేవిధంగా ప్రభా చిన్న ప్రవక్త అయిన ఉపధ్యాన్ని మరి నేనేసా నీ ప్రాణకాల అంటే నీ ప్లాన్స్ ద్వారా నేను ఎస్తే వాళ్ళని కాపాడడానికి ఎంచుకున్నందుకు నీకు వంద తండ్రి ప్రభా తను తను చెప్పే టీచింగ్స్ కానీ వార్నింగ్స్ కానీ నేను ప్రజలు ఏం మాత్రం పట్టించుకోలేదు తండ్రి ప్రభావి తండ్రి తండప్రభా మీరు ఖచ్చితంగా నాశనం చేస్తా అని చెప్తున్నారు తండ్రి ప్రభా ఇవి చివరి దినం తండ్రి తండప్రభ రోజులు చాలా చెడ్డగా ఉండాలి తండ్రి ప్రభా ఎసం మేము ప్రతిదీ ముందుగానే గ్రహించుకొని చూసుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకుని ప్రభా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రదర్శన ఆస్వాదించండి ప్రదర్శన ప్రభా వాక్యం అందరికి అందుబాటులో ఉండాలి తండ్రి ప్రభా మారుమారు గ్రామర్ లో నీ సువాస అందుకోవడలేదు తండ్రి ప్రభా నీ పేరు తెలియని ఎంతో ఉన్నారు తండ్రి ప్రభాస్ మరి అదే ప్రభావం అదే విధంగా క్రైస్తవ మీద అటాక్స్ బైబిల్ని కాల్ చేస్తున్నారు తండ్రి ప్రభా పుస్తకాలను కాల్ చేస్తున్నారు వాళ్ళని కోరుతున్నారు తండ్రి ప్రభా ఎస వాళ్ళని క్షమించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు మీరేంటో సరిగా తెలియదు తండ్రి ప్రభా మీరు ఏంటో వాళ్ళు చూడలేదు ప్రభా ఒకసారి వాళ్ళ మీరు చూసుంటే వాళ్ళు ఈ విధంగా చెయ్యరు తండ్రి వాళ్ళని క్షమించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ అదే విధంగా ప్రభా ఈ ప్రజల కోరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎసీక్రెట్ క్రిస్టియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మరి ప్రభా ఇజ్రాయల్ కంట్రీ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా మీ సహాయండి అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు తండ్రి ప్రభా ఎస్య మరి ప్రభా రోడ్డు రాక సిద్ధంగా ఉన్న తండ్రి ప్రభా ప్రభా నీ రాకడ వచ్చేంతేమరూపంగా ఉండి న్యాయం ఉండి ఎస్ఐ నీ కొరకు జీవించి ప్రభా ముందుకు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ వాక్యం ద్వారా సో ప్రతి ఒక్కరు విన్నారు తండ్రి ప్రభా వాళ్ళు ఏం నేర్చుకోవాలి తండ్రి ప్రభా ఎస ప్రైట్నెస్ పక్కన పెట్టేసి ప్రభా మీరు తగ్గించుకొని లోకానికి వచ్చి మా పాపాలు మా పాపాలను క్షమించి మా కొరకు మరినించి రక్తం కార్చినందుకు నీకు వంద ప్రభా ఏ రాజ్యం మా కోసం దిగు వచ్చి నేను ఎస్ఐ ప్రభా మా పాపలు క్షమించినందుకు నీకు వందనాలు ఏసై మేము అర్థం చేసుకుని రక్తం దొరకదు మమ్మల్ని కడిగబడినందుకు నీకు వందనాలు మరి వక్రం దొరక మాతో మాట్లాడినందుకు యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు ఆయన శాంతి సమాధానం ఈ గ్రూప్ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు అదే విధంగా మంచి ఆరోగ్యాన్ని సదాకాలం తోడైనా Amen. Amen. Thank you brother. Amen. Thank you for the sisters. Praise, praise the Lord. Lord. Praise Amen. the Lord. Praise the Lord, brother and sister. And everybody praise the Lord. Praise the Lord.